ఓం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య స్వాముల వారి చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపము అనప్పుడు ఆరవ ప్రకరణంలో పదహారవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యానాం బోధ సిద్ధ్యార్థం తత్వజ్ఞే కల్పిత క్రమ అధ్యారోప అపవాద న్యాయము పైంగలో చెప్పబడిన ప్రకారంగా జీవుల యొక్క మిథ్య అనుభవ రూపమైనటువంటి ఈ ప్రపంచమును ఆరోపణ చేసి ఈ ప్రపంచము అనర్థమునకు కారణమున్నది గనక ఆ ప్రపంచానికి కూడా కారణమైనటువంటి అవిద్య తత్కార్యమైనటువంటి దేహాదిక ఆకాశాది ప్రపంచము దీని కూడా అపవాదము అనగా బాధ్ చేస్తేనే మోక్షము సిద్ధిస్తుంది సంసారం నివృత్తి అయితేనే మోక్షము సిద్ధిస్తుంది కాబట్టి జీవుడు జగత్తు అనబడు ఈ ద్వైతం ఏదైతే ఉందో ఇది ఎలా నివృత్తి అవుతుంది మోక్షం ఎలా కలుగుతుంది అని అంటే అన్నాడు విచారం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత మోక్షం అందుకని జీవభావ జగద్భావ బాధే స్వాత్మయ శిష్యతే జీవభావము మరి జగద్భావమును ట్లయితే అంటే మిత్రత్వ నిశ్చయం చేసినట్లయితే స్వాత్మ ఏవో అవశిష్టతే తాను మాత్రమే అవశిష్టమై మిగిలి ఉంటాడు తదికో వశిష్ట శివ కేవ ప్రకారంగా స్వస్వరూప స్థితిలో ఉండాలి అంటే మోక్షసుఖాన్ని పొందాలి అంటే ఈ జీవ భావంను జగత్ భావమును బాధ్ ఆ బాధ ఎట్లవుతుంది అంటే విచారం చేస్తే అవుతుంది ఎవరి విచారం చేయాలి అంటే జీవ జగత్ పరమాత్మనోహో జీవుని గురించి జగత్తు గురించి పరమాత్మ గురించి సదా విచారయత్ ఎల్లప్పుడూ విచారం చెయ్యాలి ఎంతవరకు విచారం చెయ్యాలి అంటే జ్ఞానము కలిగేంత వరకు దృఢ అపరోక్ష అప్రతిబద్ధ బ్రహ్మ జ్ఞానం కలిగేంత వరకు విచారం చెయ్యాలి చేస్తే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం కూడా రెండు ప్రకారాలుగా ఉంటుంది పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం బ్రహ్మము ఉంది అని ఇంత మాత్రము బ్రహ్మం యొక్క అస్తిత్వ జ్ఞానం కలిగింది అనుకోండి అప్పుడు అసత్వపాదక నివృత్తి కలిగి పరోక్ష జ్ఞానం అవుతుంది ఇక ఆ బ్రహ్మమే నేను అని పరమాత్మ చేత తనను అభిన్నముగా తెలుసుకున్నట్లయితే అది అపరోక్ష జ్ఞానం అనబడుతుంది ఆ జ్ఞానం చేత ఆభానాపాదక ఆవరణము మరియు అజ్ఞానము నశించి ఈ దేహాధిక సంసారం నివృత్తం అవుతుంది ఈ అపరుక్ష జ్ఞానానికే పర్యాయంగా సాక్షాత్కారము అని కూడా చెప్పబడుతుంది ఆ సాక్షాత్కార శధి కోసం ఏం చెయ్యాలి అని అంటే మరి విచారం చేయాలి వివేకం చెయ్యాలి అని పదిహేడో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఏం విధ ఆత్మసాక్షాత్కార అసాధారణ కారణం ఆత్మతత్వ వివేచనం ప్రతిజానీతే ఈ విధమైనటువంటి ఆత్మ సాక్షాత్కారానికి అసాధారణ కారణం ఏమిటి అని అంటే ఆత్మతత్వ వివేచనము లేదా విచారము ఆ విచారం చేతనే సంసారం నివృత్తి అవుతుంది అని పదిహేడో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు శ్లోకం చదవండి తత్సాక్షాత్కార సిద్ధ్యార్థం ఆత్మతత్వం వివిచ్చతే సంసారా సద్య ఏ విచ్యతే తత్సాక్షాత్కార సిద్ధ్యార్థం తే అది దాని యొక్క సాక్షాత్కారం కోసము దేని యొక్క సాక్షాత్కారం కోసము అంటే పరబ్రహ్మ సాక్షాత్కారం కోసము ఏం చెయ్యాలి అంటే ఆత్మతత్వం విభిచ్చతే అనాత్మైనటువంటి దేహదుల నుండి ఆత్మతత్వాన్ని చక్కగా వివేకం చెయ్యాలి విచారణ చేయాలి విచారణ చేస్తే ఏమవుతుంది సాక్షాత్కారం అంటే దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దాని చేత ఏమవుతుంది ఏనా అయం సంసారాత సద్య ఏవో ఆ జ్ఞానం కలిగినట్లయితే సద్య అంటే వెంటనే ముక్తుడవుతాడు జ్ఞానం లబ్ధా పరం శాంత్యం అచిరేనాది అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పిన ప్రకారంగా జ్ఞానము కలిగిన తత్క్షణమే అచిరైన ఆలస్యం లేకుండా అదే క్షణంలో పరమశాంత్యం అడిగచ్చతి పరమశాంతి అంటే మోక్షాన్ని పొందుతాడు ఏ విచారం చేసినట్లయితే జ్ఞానము జ్ఞానం ద్వారా మోక్షము తత్క్షణమే కలుగుతుందో ఆ విచారము ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి సదా చేస్తూ ఉండాలి తస్మాత్ జీవ పరాత్మలో సర్వదైవ విచారయచ్చు ఎల్లప్పుడూ జీవ పరమాత్మ గురించి జగద్దు గురించి విచారణ చేస్తూ ఉండాలి అని చెప్పబడింది నలభై తొమ్మిదో అంకం చూడండి ఏనా సాక్షాత్కారైన పొమ్మన్ సద్యో విముచ్చతే తత్ సాక్షాత్కార సిద్ధ్యార్థం ఇది పూర్వేణ అన్వయ ఏ సాక్షాత్కారం చేత పురుషుడు తత్క్షణమే వెంటనే ముక్తిని పొందుతాడో అటువంటి సాక్షాత్కారం కోసము ఏం చేయాలి ఆత్మతత్వం వివిచ్చతే ఆత్మ విచారణ చె చేయాలి అని పూర్వార్థంతో అన్వయం యాభైవ అంకం చూడండి చిదాత్మన పారమార్థిక ఏకత్వం నిశ్చేత్వం వ్యవహార దశాయం ప్రతీయమానం చైతన్య భేదం ఉద్దిశతి చిదాత్మన చి అంటే జ్ఞానం జ్ఞాన రూపమైనటువంటి ఆత్మ విజ్ఞానమానందం బ్రహ్మ సత్యం జ్ఞానమానందం బ్రహ్మ అని చెప్పిన పరబ్రహ్మ వస్తువు పారమార్థికం త్రిసూ కాలేశు ఏక రూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అవ్యభిచరితమై అబాధితమై ఏ వస్తువు ఉంటుందో అది పారమార్థిక వస్తువు అలాంటిది ఎవరు అంటే పరమాత్మ వస్తువు అదే చిదాత్మ జ్ఞాన రూప ఆత్మ అది వాస్తవంగా ఒకటే ఉంది దానిలో అనేకత్వం లేదు చైతన్యం ఒకటే ప్రత్యేకమైన పరమాత్మ ఒకటే ఇంత పూర్వం చెప్పుకున్నాం కదా అధ్యారోప అపవాద న్యాయం అనేది శిష్యులకు సుకరముగా అనాయాసంగా బోధ కలగాలంటే ఆరోపం చేయవలసి ఉంటుంది అందువల్ల అధ్యారోప అపవాద పద్ధతి చేత విచారాన్ని ప్రారంభిస్తూ ఒకే ఒక అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ చైతన్య భేదమును చెప్తున్నాడు ఆరోపణ చేసి ఏకత్వం నిశ్చేతం మరి ఆరోపమైన ఎందుకు చేస్తారు అంటే అపవాదం కోసమే శిష్యుని యొక్క బుద్ధిలో పరబ్రహ్మ నిశ్చయం అవుట కోసమే ఆరోపణ చేస్తున్నాడు వ్యవహార దశలో ఇక వ్యవహార దశలో ప్రతీయమానమైనటువంటి చైతన్య భేదమును ఉద్దేశించి గ్రంథకర్త శ్రీ విద్యారాయణ గురుదేవులు చైతన్య భేదమును చెప్తూ ఉన్నాడు పద్దెనిమిదవ శ్లోకం కూటస్థో బ్రహ్మ జీవేశౌ చతుర్విధ ఘటాకాశ మహాకాశ జలాకాశ భ్రఖేయ కూటస్థుడు ఒకటి బ్రహ్మము రెండు జీవుడు మూడు ఈశ్వరుడు నాలుగు చైతన్యం వ్యవహార దశలో ఈ నాలుగు విధాల భేదాలు ప్రతీతి అవుతున్నవి కూటస్థ చైతన్యము బ్రహ్మ చైతన్యము జీవ చైతన్యము ఈశ్వర చైతన్యం నాలుగు విధాల చైతన్యములు ప్రత్యేక అవుతున్నాయి కఠరుద్రోపనిషత్తు ఇత్యాది అనేక ఉపనిషత్తులు చైతన్య భేదము చెప్పినాయి అయితే ఈ నాలుగు విధాల చైతన్యములు ఎట్లా ఉంటాయి అని లౌకిక దృష్టాంతాలను ఆ చైతన్య భేదమును చెప్తూ ఉన్నాడు ఘటాకాశము మహాకాశము జలాకాశము మేఘాకాశము అని ఆకాశం ఒకటే అయినప్పటికీ కూడా ఏ విధంగా నాలుగు రకాలుగా చెప్పబడుతుందో అదే విధంగా చైతన్యం ఒకటే అయినప్పటికీ కూడా నాలుగు విధాలుగా వ్యవహరింపబడుతుంది అనే శ్లోకార్థం ఏకస్యా చితేహే చాతుర్విద్య దృష్టాంతం మహా ఘటాకాశ ఒకే ఒక చైతన్యం నాలుగు విధములు ఉంటుంది అని చెప్పుటందు దృష్టాంతం ఇచ్చినాడు ఘటాకాశ మహాకాశ జలాకాశ అభ్రాకాశం అభ్రం అంటే మేఘం మేఘ ఆకాశం అని నాలుగు ఆకాశాలు ఏ విధంగా ఒకే ఒక ఆకాశం చతుర్విధ భేదములు వ్యవహరింపబడతాయో అదే ప్రకారంగా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఏకో దేవ సర్వభూతేశు గూఢ సరిల ఏకో అదృష్ట అని అనేక శ్రుతులు ఒకే అద్వితీయ పర బోధిస్తున్నాయి రెండవది లేదు నేహ కించన అయినా కూడా శిష్యానా బోధ తత్వజ్ఞి కల్పిత క్రమ అని చెప్పిన ప్రకారంగా శిశులకు బోధ అగుట కోసమై వ్యవహార దశలో నాలుగు విధాల చైతన్యములు ఉంటాయి అని చైతన్య భేదమును చెప్పినాడు ముప్పై ఎనిమిదవ చూడండి చైతన్యము నాలుగు విధాలుగా ఉంది అని చెప్పాడు కదా గ్రంథకర్త దాని ఒక టిప్పణం చూడండి చిత్త అద్వైత మతకే అనుసారి పక్షు ఈశ్వరు అవరు శుద్ధ బ్రహ్మ యశ్వభేదైతే తేను ప్రకారక చైతన్యం మానేహే కొంతమంది వేదాంత సిద్ధాంతంలోనే అద్వైత మతవాదులే మూడు చేతనాలను ఒప్పుకున్నారు ఒకటి జీవ రెండవది ఈశ్వర చైతన్యము మూడవది శుద్ధ బ్రహ్మ చైతన్యం ఈ విధంగా మూడు చేతనాలనే చెప్పినారు ఈ నాలుగవది ఇక్కడ శ్రీ విద్యారేణ గురుదేవులు కూటస్థ చైతన్యము ఒకటి అధికంగా చెప్పినారు అది వారు చెప్పలేదు యాహితే వార్తకమే శుద్ధ చేతన్ ఈశ్వరచేతన్ జీవచేతన్ అవిద్య అవిద్యావరచేత పరస్పర సంబంధ ఆరు ఏను పాంచంకా పరస్పర భేదం ఏ ఉత్పత్తి రహితు అనేతే షట్ పదార్థ అనాది కయహే ఈ మూడు చైతన్యాలను చెప్తూనే వార్తకారులైనటువంటి శ్రీ సురేశ్వరాచారులు వారి యొక్క వార్తకాల్లో ఆరు అనాథులు చెప్పాడు ఆ ఆరు అనాథులు ఏవేవి అంటే శుద్ధ చైతన్యం ఒకటి బ్రహ్మచైతన్యం ఈశ్వర చైతన్యము రెండవది జీవ చైతన్యం మూడవది అవిద్య నాలుగవది అవిద్య చైతనాల యొక్క పరస్పర సంబంధము ఐదవది మరియు పాంచోంక పరస్పర భేద్ ఈ ఐదిటి యొక్క పరస్పర భేదం అని ఆరు అనాథులు చెప్పినారు దీనికి సాంప్రదాయక శ్లోకం కూడా ఉంది కదా జీవ ఈశో విశుద్ధ తీవేశ అవిద్య తచ్చి తోర యోగ షడస్మాక మన ఆదయ అనంటూ జీవ ఈశ విశుద్ధి మూడు చేతనాలు జీవ చైతన్యము ఈశ్వర చైతన్యము మరియు చైతన్యం మూడు చేతనాలు మరియు జీవేశ్వరుల యొక్క భేదము అవిద్య మరియు అవిద్య చైతనాల బ్రహ్మ మాయా సంబంధము జీవ ఈశ్వర భేదము విధంగా ఆరు అనాథులు స్వీకరించబడ్డాయి ఈ ఆరు అనాథల్లో చేతనాలే మూడే జీవచేతనము ఈశ్వరచేతనము మరియు శుద్ధ చేతనం బ్రహ్మచైతన్యం మూడే చేతనాలు చెప్పినాడు కానీ ఇక్కడ విద్యారణ్య నాలుగు చెప్తున్నాడు కూటస్థ చైతన్యము అధికంగా చెప్పాడు ఇనిమే చేతనకే తిని హి భేదికయే ఈ ఆరు అనాథుల్లో చేతన భేదాలు మూడే విద్యారణ్య స్వామి అనే చేతనకే చారీ భేదకహే కానీ ఇక్కడ విద్యారణ్య గురుదేవులు అయితే చేతన భేదం నాలుగు రకాలుగా చెప్పాడు ఇవే యి వార్త వచనైతే ఈ విద్యారణ్య గురుదేవులు చెప్పినటువంటి నాలుగు చేతనాలు ఏవైతే ఉల్లేఖనం చేశాడో నాలుగవది అధికంగా చెప్పినందువల్ల వార్త కారులకు విరోధంగా చెప్పినట్లు అయింది తీను చేతనకే మాన్యసేబి ము బ్రహ్మాత్మకి ఏకతాకే ోధికే సంభవ హువే అధికూటస్థ చేతనికి కల్పనా సే గౌరవ దోషి మూడు చేతనాలను స్వీకరించి విచారిస్తేనే ముముక్షులకు జీవ బ్రహ్మైక్య బోధము కలుగుతుంది అలాంటప్పుడు నాలుగవ చేతనాన్ని అధికంగా స్వీకరించడము ఇది గౌరవ దోషగ్రస్తం అయింది అంటాడు గౌరవం అంటే అనావశ్య పదార్థ స్వీకృతి గౌరవ అనావశ్యమైనటువంటి పదార్థాన్ని స్వీకరించడం గౌరవము అంటారు ఇది దోషముగా పరిగణిపబడుతుంది కూటస్థ చైతన్యం స్వీకరించేది ఏమవసరము మూడు చైతన్యాలతోనే ముఖుకు ప్రయోజనం సిద్ధిస్తుంది జీవ బ్రహ్మ బోధ కలుగుతుంది అలాంటప్పుడు అదనంగా అధికంగా కూటస్థ చైతన్యాన్ని స్వీకరించటం గౌరవ దోషం కూడా అన్నాడు తథాపి అయినా కూడా కూటస్థు బ్రహ్మక నామే విన్నా అవరుంచి భేద నహే అయినా కూడా విద్యారణ్య గురుదేవులు చెప్పింది ఏం పొరపాటు కాదు అంటాడు ఇదేమి గౌరవ దోషముగా పరిగణించబడదు అంటాడు ఎందుకనంటే అధికంగా ఏ కూటస్థ చైతన్యాన్ని చెప్పాడో అది బ్రహ్మ చైతన్యం కంటే భిన్నం కాదు కేవలం నామ భేదమే గాని స్వరూపం చేత భేదం లేదు కాబట్టి మూడే చెప్పినట్లయింది వార్తీకారులు చెప్పిన ప్రకారంగానే మూడు చైతన్యాలే చెప్పినట్లయింది అందుకేనేమీ విరోధం లేదు అథవా లేక विद्यारायण स्वामी ने दुर्दृश्य विवेक नाम ग्रंथ में ऊटस्थ पारमार्थिक जीव है और जागृत गण प्रतिबिंबित व्यवहारिक जीव है और व्यवहारिक जीव में अध्यस्त स्वप्नगत प्रतिभाषिक जीव है इस रीति से ऊटस्थ का जीव विषय अंतर्भाव कया है या ते तीन चेतन की सिद्धि से वार्तिक के वचन से विरोध నహి హై విద్యారణ్య స్వాములు దుర్దృశ్య వివేకము అనేటువంటి ఒక గ్రంథంలో ఈ దుర్ధృశ్య వివేకం అనే గ్రంథము విద్యారణ్య స్వాముల వారిదే స్వీయ రచన అని కొందరి అభిప్రాయం కానీ శంకరాచార్యుల వారి చేత రచింపబడింది ప్రసిద్ధి కూడా ఉంది దీనికే వాక్య సుధాన్ కూడా అంటారు దుర్ధృశ్య వివేకం వాక్య సుధాన్ కూడా అంటారు సరే ఎవరు రాసినా ఏమి ఆపత్తి లేదు అందులో కూటస్థుణ్ణి పారమార్థిక జీవుడుగా చెప్పడం జరిగింది మరి జాగ్రత్తలో ఉన్నటువంటి అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యము ఏదైతే ఉందో అది వ్యవహారిక జీవుడు అని ఇక ఆ వ్యవహారిక జీవుని ఎందే అధ్యమైనటువంటి స్వాప్క జీవుడు ప్రాతిభాషిక జీవుడు అంటారు కూడా జీవుడు ఉన్నాడు కదా అతడు ప్రాతిభాషిక జీవుడు చెప్పబడింది ఈ విధంగా కూటస్థుణ్ణి జీవులోనే అంతర్భావం చేసినాడు పారమార్థిక జీవుడు అన్నాడు మరి జీవుడు అన్నప్పుడు వార్తీకారులు ఏవైతే జీవ చైతన్యం చెప్పిండో ఈ కూటస్థ చైతన్యాన్ని కూడా జీవంలోనే అంతర్భావం చేసినందువలన మూడే చెప్పినట్లయింది ఈ కూటస్థుడు కూడా జీవన్ లోనే అంతర్భూతమైనందువలన చెప్పినటువంటి సిద్ధాంతానికి ఏం విరోధం లేదు వార్తీకారులు ఏ విధంగా శుద్ధచేతనము ఈశ్వరచేతనము జీవచేతనం మూడు చేతనాలు చెప్పాడో అదే విధంగా కూటస్థుడిని కూడా జీవన్ లో చేసినప్పుడు జీవచేతనంలో అంతర్భావం మరి మూడు చేతనాలే చెప్పినట్లయింది శుద్ధచేతనం ఈశ్వరచేతనం జీవచేతనం అందుకని వార్తీకారులకు కూడా ఏం విరోధము లేదు అయితే ఇక్కడ ఒక ప్రమాణం ఉన్నది ఏమనంటే మూల ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి మాయా రూపం చేత మరి అవిద్యారూపం చేత రెండుగా అయ్యి రచన చేసింది అని ఈ విధంగా చెప్పడం జరిగింది మాయాచ అవిద్యాచ స్వయమేవో భవతి ఆ ప్రకృతియే మాయ రూపం చేత అవిద్య రూపం చేత స్వయంగా అయింది కాబట్టి ఈ మూడు చేతనాల కంటే భిన్నంగా ఈ అవిద్య కూడా ఒకటి ఉంది అవురు మాయా అవురు ప్రకృతి సో జీవేశ్వరుకు ఆభాసు కరి కరిహే అవరు మాయా అవిద్య ఆపు ప్రకృతి హి ఓవెహే అని మనకు నృసింహ ఉత్తర తాపన ఉపనిషత్తు చెప్పుతోంది జీవేశవు ఆభాసేన కరువతి మాయాచ అవిద్యాచ అవిద్య స్వయమేవ భవతి తొమ్మిదవ ఖండం నృసింహ ఉత్తర తాపన ఉపనిషత్తులు మూల ప్రకృతి ఒకటే ఒకటి అది మాయా రూపం చేత అవిద్య రూపం చేత అయ్యి మాయలో చైతన్యాన్ని ప్రతిబింబించుకొని ఈశ్వరునిగా మరి అవిద్యలో చైతన్యాన్ని ప్రతిబింబించుకుని జీవునిగా ఆభాస రూపం చేత చేసింది జీవేశవు आभा के संभवर्थति अर्थाथक चुट कोसम संभविप चेट को सारी आकाश के दृष्टान कर सारी प्रकार का चेतन मानके सुगम रीति से जीवेश्वर अवर ते अधिष्ठान स्वरूप समझाई ब्रह्मात्मा की एकता का निर्णय किया है ఉక్త గౌరవ దోష అకించిత్ కరహే అయితే విద్యారణ్య గురుదేవులు ముముక్షువులకు పరమాత్మైకత్వ విజ్ఞానము సుగమముగా అంటే సులభముగా బోధ అవుట కోసము ఈ నృసింహ ఉత్తర తాపన ఉపనిషత్తులో జీవచైతనము ఈశ్వరచేతనము అని రెండింటినీ ఆభాస రూపములో కల్పించినట్లుగా ప్రమాణం ఉన్నది కాబట్టి ఇక అక్కడ మరి శుద్ధ చేతనం కూడా బ్రహ్మచేతనము కూటస్థ చైతన్యము ఉంది అని ఆకాశం యొక్క దృష్టాంతమిచ్చి ఏ విధంగా ఘటాకాశము మహాకాశము జలాకాశము మేఘాకాశము అనే వ్యవహారంలో చెప్పబడుతుందో అదే ప్రకారంగా చేతనం నందు కూడా నాలుగు విధాలుగా ఉంటుంది అని చెప్పి కూటస్థ చైతన్యము బ్రహ్మ చైతన్యము ఈశ్వర చైతన్యము జీవ చైతన్యమనే భేదం చేత చేతన భేదమును చెప్పి అది విద్యారణ్య గురుదేవుడు ఇక్కడ చక్కగా సుగమముగా సుఖరముగా అనాయాసంగా బోధ అవటం కోసము వ్యవహార దశలో ఆరోపించి చేతన భేదాన్ని సదృష్టాంతంగా చెప్తూ ఉన్నాడు ముముక్షలకు ఉపయోగమే కాబట్టి ఇది గౌరవ కాదు అని పండిత్ పీతాంబర్జీ చక్క వ్యవస్థ చేసినాడు ఇప్పుడు యాభై అంకం చూడండి ఘటా దివచ్చిన్న ఘటాకాశస్య తద్ మహాకాశస్య ప్రసిద్ధత్వాత తౌ విహాయ అప్రసిద్ధం జలాకాశం ఉత్పాదయతి నాలుగు ఆకాశాలు ఉంటాయి అని పూర్వ శ్లోకంలో చెప్పాడు కదా అందులో ఘటాది అవచ్చన్నస్య ఘటాకాశస్య తనవచ్చన్న మహాకాశస్య ఘట అవచ్చిన్నం అంటే ఘటము చేత మర్యాదితమైనటువంటి ఆకాశము ఘటాకాశము ఇక ఘటము కంటే బయట అనవచ్చిన్న ఆకాశం మహాకాశము ఇది ప్రసిద్ధమున్నది అందువల్ల వీటి గురించి నేను ఏం చెప్పడం లేదు అప్రసిద్ధమైనటువంటి జలాకాశము మెగా ఆకాశం గురించి చెప్తున్నాను అంటూ గ్రంథకర్త ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు అయితే ఘటాది అవచ్చన్న ఘటాకాశస్య అన్నాడు అక్కడ ఒక టిప్పను ఉంది చూడండి ముప్పై తొమ్మిదవ టిఫను విసు కరి అదే ఘటాకాశము అని చెప్పడం చేత ఘటికే భీతరు జో ఆకాశ హే అవరు జితనే ఆకాశ విషయ స్థితి హే సో ఘటాకాశు ఓ విహే ఘటాకాశం అంటే ఘటము లోన ఎంత ఆకాశం ఉన్నదో మరియు ఘటము ఉండుటకు ఏది అవకాశం ఇచ్చిందో అది ఘటాకాశం అనబడుతుంది ఇది ఘటావచ్చన్న ఆకాశం అనబడుతుంది ఇక ఘటం బయట ఉన్నటువంటి ఆకాశానికి ఘట అనవచ్చన్నము అదే మహాకాశం అనబడుతుంది సరే ఇప్పుడు శ్లోకం చదవండి ఘటావచ్చన్న కే నీరం ఎత్తత్ర ప్రతిబింబిత సాబ్ర నక్షత్ర ఆకాశం జలాకాశ ఉదీర్యతే ఘటాకాశం మహాకాశం ప్రసిద్ధము గాన దాని గురించి నేను చెప్పడం లేదు ఇక జలాకాశము మేఘాకాశం అంటే ఏమిటో నేను చెప్తున్నా అన్నాడు కదా గ్రంథకర్త ఆ జలాకాశం చెప్పినాడు ఈ శ్లోకంలో జలాకాశం దేనికంటారు చూడండి ఘటావచ్చిన ఖే అంటే ఘటావచ్చిన ఏ ఘటాకాశం ఉన్నదో ఆ ఘటాకాశం నందు నీరు నింపామనుకోండి అంటే ఘటము లోని పోకిలి భాగంలో నీళ్లు నింపాము ఆ నీళ్లు ఎక్కడ నింపాము ఘటాకాశంలోనే నింపాము ఎందుకు నీటికి అవకాశం ఇచ్చింది ఘటాకాశమే కదా ఆ నీటి ఎందు మహాకాశం యొక్క ప్రతిబింబం ఈ మూడిటిని కలిపి చూసారా నీరు నీటి ఎందు మహాకాశం యొక్క ప్రతిబింబము ఇవి రెండు మరి ఈ అవకాశం ఇచ్చింది ఎవరు ఘటాకాశము ఈ మూడిటికి కలిపి జలాకాశము అనాలి మహాకాశ స్థానములో శుద్ధ బ్రహ్మవుని చెప్తాడు ఘటాకాశ స్థానంలో కూటస్థ చైతన్యాన్ని చెప్తాడు జలాకాశ స్థానములో జీవుని చెప్తాడు మేఘాకాశ స్థానములో ఈశ్వరుని చెప్తాడు అయితే ఇక్కడ జలాకాశం ఎందుకు చెప్తున్నాడు జీవుని స్థానంలో జలాకాశం చెప్తున్నాడు జీవుని యొక్క లక్షణం ఏమని చెప్పుకున్నాము అంతఃకరణము అంతఃకరణానికి చైతన్యం కూటస్థుడు మరి అంతఃకరణం చైతన్యం యొక్క ఆభాష లేదా ప్రతిబింబము ఈ మూడిటికి కలిపి జీవుడు అంటాం చైతన్యం అధిష్టానం లింగ దేహశ్చయస్థంగీవ ఉచే అని ఉద్యారణ గురుదేవులు నాలుగో ప్రకరణంలో పదకొండవ శ్లోకంలో చెప్పాడు కదా ఏదో అధిష్టానం చైతన్యం అధిష్టాన చైతన్యం ఏది కూటస్థ చైతన్యము మరి దాని ఎందు అధ్యస్తమైనటువంటి లింగ సూక్ష్మ శరీరము మరి తద్గత ఆ లేదా ప్రతిబింబము తత్సంగ జీవో ఉచే ఈ మూడిటి యొక్క సమూహానికే జీవుడు మరి ఏ విధంగా దాష్టాంతంలో మూడిటి యొక్క సమూహానికి జీవుడు అని చెప్పుకుంటాము అది ఇక్కడ మనం జలాకాశంలో కూడా కూర్చుండబెట్టాలి ఘటంలో జలం అని చెప్పాడు కదా ఘటం అనేది శరీరము ఆ ఘటములో ఈ జలము అనేది సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరపు జలానికి అవకాశం ఇచ్చింది ఎవరు కూటస్థ చైతన్యము ఆ కూటస్థ చైతన్యము అధిష్టానం అయింది ఆ సూక్ష్మ శరీరము ఉపాధి అయింది తద్గత బ్రహ్మచేతనం యొక్క ఆభాస లేదా ప్రతిబింబం ఈ మూడింటి కలిపి జీవుడు చెప్పాలి అదే విధంగా ఆ ఘటాకాశము నీరు మరి నీటి ఎందు యొక్క ప్రతిబింబం ఈ సమూహానికే జలాకాశం అనాలి ఈ జలములో పడినటువంటి ప్రతిబింబం ఏ ఆకాశంది అని శంకగలిగేందుకు అవకాశం ఉంది అందుకని సాబ్ర నక్షత్ర ఆకాశ అన్నాడు అభ్రములు అంటే మేఘములు సాబ్ర నక్షత్ర ఆకాశం ఆకాశంలో మేఘాలు నక్షత్రాలు ఉంటాయి కదా మరి దానిది ప్రతిబింబం పడుతుంది అంటే ఎవరు ప్రతిబింబం పడుతుంది ఇక్కడ ఏ ఆకాశం యొక్క ప్రతిబింబం పడినట్టు మహాకాశం యొక్క ప్రతిబింబమే పడినట్లు చూసారా ఘటములో ఉన్నటువంటి ఘటాకాశం యొక్క ప్రతిబింబం కాదు దానిపైన ఒక టిప్పణం కూడా ఉంది చూడండి నలభై ఓ టిప్పట విష జలముతో పూరింపబడినటువంటి ఘటము జో ఆకాశక ప్రతిబింబ హే ఏ ఆకాశం యొక్క ప్రతిబింబం ఉండదు అంటే ఆ జలపూరిత ఘటం నందు ఆకాశం యొక్క ప్రతిబింబం కనపడుతుంది మనకు ఆ జలములో సో ఘటికే భీతరు జో ఘటాకాశ హే తిస్కావేగా ఇస్ శంకా నివృత్తి అర్థం అయితే ఆ జలములో ఆకాశం యొక్క ప్రతిబింబం కనపడుతుందో ఇది ఏ ఆకాశం యొక్క ప్రతిబింబము అనంటే ఘటాకాశం యొక్క ప్రతిబింబమే కాబోలు అని ఈ విధంగా సందేహం కలిగేటువంటి అవకాశం ఉంది ఆ సందేహాన్ని నివృత్తి చేయటం కోసము సాబ్ర నక్షత్ర ఆకాశ అన్నాడు శ్లోకములు బాదల్ అవ నక్షత్ర సహిత ప్రతిబింబక గ్రహణ బాదల్ అంటే మేఘములు మరియు నక్షత్రములు వాటి సహితంగా ఆకాశం యొక్క ప్రతిబింబం జ్వరంలో పడింది అంటే ఇప్పుడు ఏ ఆకాశం యొక్క ప్రతిబింబం పడినట్టు తాత బహిర్కే మహాకాశకాహి ప్రతిబింబే అందుకని బయట ఉన్నటువంటి మహా ఆకాశం యొక్క ప్రతిబింబమే ఈ ఘటగత జలములో పడింది కిమా జంగా పరిణామ ఘటికే జల జో గంభీరత ప్రతి ఓవే సో గంభీరత ఘట భీతరికే ఆకాశ విషయ హై నహి చూడు ఘటము జంగా మాత్రం అంటే మోకాలు పొడుగుంది ఒక ఘటం పెద్ద ఘటం ఉంది మోకాలు పొడుగుంది అందులో జలం నింపబడింది ఆ జలంలో ఆకాశం యొక్క ప్రతిబింబం కనపడుతుంది ఎట్లా కనపడుతుంది చాలా లోతుగా కనపడుతుంది గంభీరత కనపడుతుంది మనకు మరి చాలా లోతు ఏదైతే కనపడుతుందో అంతటి ఆ గంభీరత ఘటకథ ఆకాశంలో ఉందా చెప్పండి లేదు ఘటకథ ఆకాశం ఘట ఆకాశం ఎంత జాను మాత్రం ఉంది జంగా అంటే మొక్కలు మందం ఉన్నది అంతేగాని ఎంతో లోతుగా ఉన్నట్టుగా మనకు ఆ ఘటనలో ఉన్నటువంటి జలంలో ఆకాశం ప్రతిబింబం కనపడుతుంది మరి అంత లోతు ఘటాకాశం ఉందో చెప్పండి అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అని అంటే ఘటములో ఉన్నటువంటి ఘటాకాశం యొక్క ప్రతిబింబం కాదు ఇక్కడ జలములో పడింది మహాకాశం యొక్క ప్రతిబింబమే అని స్పష్టం మనకు సో గంభీరత ఆ చాలా లోతుగా ఏదైతే ప్రతీతి అవుతుందో అది ఘటభీతరికే ఆకాశ విషయ హైనా ఘటంలో ఉన్నటువంటి ఘట ఆకాశం అంత గంభీరత లేదు అంత లోతు లేదు ఎంతో బహారికే ఆకాశ వియ అంత గంభీరత బయట ఆకాశం నందే ఉంది మనం పైకి ఎంత దూరంగా చూస్తున్నాము ఆకాశాన్ని అంత లోతుగా కనపడుతుంది మనకు ఘట జలంలో అంటే బాహ్య ఆకాశం ప్రతిబింబే పడింది మహాకాశక ప్రతిబింబయ ఏ జానియ్ ఈ విధంగా తెలుస్తుంది అందువల్ల ఈ ఘటగత జలంలో ఏ ఆకాశం యొక్క ప్రతిబింబం అయితే మనకు ప్రతీయమానమవుతుందో అది ఘటాకాశం యొక్క ప్రతిబింబం కాదు మహాకాశం యొక్క ప్రతిబింబమే అదే విధంగా దాస్తాంతంలో కూడా తెలుసుకోవాలి జీవునికి ఉపాధి అయినటువంటి అంతఃకరణానికి అధిష్టానం ఎవరు చైతన్యం దాని ఎందు అధ్యస్థమై సూక్ష్మ శరీరం ఉన్నది ఆ సూక్ష్మ శరీరంలో చైతన్యం యొక్క అదే జీవుడన్నాం మరి ఏ చైతన్యం యొక్క ఆభాష కూటస్థ చైతన్యం యొక్క ఆభాసనా కాదు కాదు బ్రహ్మ చైతన్యం యొక్క అని తెలుసుకోవాలి సరే ఇప్పుడు యాభై అంకం చూడండి ఘటావచ్చే ఆకాశే యత్ ఉదకం అస్తి ఆకాశం ఏది ఘటాకాశం ఆ ఘటావచ్చిన ఆకాశం ఉదకం ఉదకం అంటే జలం ఉన్నది ఏ జలం అయితే ఉన్నదో తే జలే ఆ జలం నందు ప్రతిబింబిత అభ్ర నక్షత్ర సహిత ఆకాశ జలాకాశ ఇత్యతే మేఘాలతో నక్షత్రాలతో కూడినటువంటి ఆకాశము ఏదైతే ఉందో అది జలాకాశం కనబడుతుంది అంటే జలాకాశం అంటే కేవలం ప్రతిబింబ ఆకాశానికి అనవద్దు ఘటాకాశము మరి జలము జలగత మహాకాశం యొక్క ప్రతిబింబం మూడింటిని కలిపి జలాకాశం అనాలి ఎందుకంటే ఈ జలాకాశాన్ని జీవునికి దృష్టాంతంగా ఇస్తాడు గ్రంథకర్త సరే ఈ విధంగా జలాకాశం గురించి చెప్పినాడు తర్వాత మేఘాకాశం దేనికంటారు అది చెప్తున్నాడు చూడండి అబ్రా ఆకాశం ఉత్పాదయతి అబ్రా అంటే మేఘం మేఘాకాశం గురించి చెప్తున్నాడు ఇరవయో శ్లోకం మహాకాశ మధ్య మేఘమండలం ప్రతిబింబతయా త్ర మేఘ జలే స్థిత జలము అన్నప్పుడు అందులో ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది ఇది మనందరికి అనుభవం ఉంది మనం చూస్తున్నాం మేఘం ద్వారా వర్షింపబడినటువంటి జలమునందు లేదా జల బిందువుల ప్రతిబింబం మనకు కనపడుతుందా లేదా కనపడుతుంది ఈ జలాశయలో ఉన్నటువంటి నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చాయి మేఘం నుండి వచ్చాయి అంటే మరి మేఘంలో ఏమున్నట్టు జలమే ఉంటుంది ఇంకేముంటుంది అందుకని మేఘంలో కూడా జలము తుషార రూపంలో ఉంటుంది అది జలంలో ఏ విధంగా మనకు ఆకాశం యొక్క ప్రతిబింబం కనపడుతుందో ఆ మేఘాల్లో ఉన్నటువంటి జలబిందువులు ఏదో ఆ తుషారమునందు కూడా ఆకాశం యొక్క ప్రతిబింబం ఉంటుంది అని మనము అనుమానం చెయ్యాలి ఎందుకు అనుమానం చెయ్యాలి ప్రత్యక్ష యోగ్యం లేదు కదా మనం మేఘం దగ్గరికి వెళ్ళి చూడలేం కదా అయితే మేఘంలో ఉన్నది జలమే కాబట్టి మనకు భూమి పైన ఏ విధంగా ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుందో ఆ మేఘంలో ఉన్నది కూడా జలమే కావున ఆ జలం కూడా ఆకాశం ప్రతిబింబం ఉంటుంది అని అనుమానం చేయాలి అయితే ఆ మేఘగత జలములో ఏ ఆకాశం ప్రతిబింబం ఉన్నదో దానికే అభ్రాకాశము మేఘాకాశము అంటాం తెలిసిందా తత్ర మేఘమండలే యద్ జలం తస్మ నిత్యార్థ మేఘమండలంలో ఏ జలం అయితే ఉన్నదో ఆ జలంలో ఏ మహాకాశం ప్రతిబింబం ఉన్నదో అది మేఘాకాశం అని ఇరవయో శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము నన్ను మేఘజలస్య అప్రతీయమానత్వాత్ నభస ప్రతిబింబితత్వం జ్ఞానం ఇది ఆ సంఖ్య ఆహా మేఘాంశ ఇచ్చి ఇక్కడ శంక కలుగుతుంది మనకు ఇప్పుడు మేఘమైతే అతి దూరంగా ఉంటుంది మనమైతే భూమిపైన ఉన్నాము మరి మేఘంలో ఉన్నటువంటి జలంలో ఆకాశం యొక్క ప్రతిబింబం ఉంటుంది ఎలా తెలుసుకోగలం మనము ప్రత్యక్ష యోగ్యం కాదు కదా ప్రతీయమానం కాదు అప్రతీయమానం ఉన్నది మరి అలాంటప్పుడు దాని ఎందు ఆకాశం ఒక ప్రతిబింబం పడుతుంది అనేటువంటి జ్ఞానం మనకు ఎలా కలుగుతుంది అనే విధంగా శంక మేఘం స్వరూపముదకం తుషారాకార సంస్థితం త్ర ఖ ప్రతిబింబోయం నిరత్వాదము మేఘములో అనేక తుషారములు ఉంటాయి భూమి జలబిందువులు ఉంటాయి అట్లా జలబిందువులు ఉండవు మేఘంలో తుషార రూపంలో ఉంటాయి బర్ఫ్ రూపంలో ఉంటాయి ఎప్పుడైనా మీరు హిమాలయ పర్వతాలు అధిరోహించారో లేదు కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు మనకు మేఘమండలము ఆ పర్వతముకు మధ్య భాగంలో కనపడుతుంది పర్వతం శిఖరం ఇంకా మేఘాల పైకి పోయింది ఆ మేఘాలు పర్వతానికి మధ్య భాగంలో కనపడతాయి ఒక్కోసారి ఆ మేఘాలు మన పైనుంచే పోతూ ఉంటాయి మనల్ని తాకే పోతూ ఉంటాయి మేఘాలు అవి ఎట్లా ఉంటాయి అంటే తుషార రూపంలో ఉంటాయి కేవలం తుంపర రూపంలో ఉంటాయి అందులో జలము స్పష్టంగా మనకు గోచరించదు కానీ అది జలం కంటే భిన్నం కాదు ఆ జలమే మనకు వర్ష రూపంలో కురుస్తుంది కాబట్టి మేఘాల్లో జలం ఉంటుంది అని సిద్ధమవుతుంది ఆ మేఘాంశ రూప ఉదకం ఏదైతే ఉందో రూపంలో దానిలో ఖ ప్రతిబింబం అంటే ఆకాశం యొక్క ప్రతిబింబము ఉంటుంది ఎందుకు నీరత్వాత్ అది కూడా నీరే కాబట్టి నీరు అన్నప్పుడు ఆకాశం ఒక ప్రతిబింబం ఉంటుంది అని అనుమీయతే అనుమానం చేయబడుతుంది అందువల్ల ఆ మేఘంలో ఉన్నటువంటి ఆకాశానికి మేఘాకాశము అని చెప్పాలి అరవై అంకం చూడండి మేఘస్థ జలస్య ప్రత్యక్షణ అనుపలంబే అపి మేఘంలో ఉన్నటువంటి జలము మనకు ప్రత్యక్ష గోచరం కాదు ప్రత్యక్షమైన అనుపలంబే ప్రత్యక్షం చేత దాని జ్ఞానం మనకు కలగదు ఎందుకు అది ఆకాశంలో ఉంటుంది మేఘము మనం భూమిపైన ఉన్నాము ప్రత్యక్ష విషయం కాదు అపి అయినా కూడా వృష్టి లక్షణ కార్యేనా వర్షము అనేటువంటి కార్యం చేత మనము మేఘే తదు ఉపాధానం సూక్ష్మ అవయవ రూపం అస్తి ఇది అనుమూయతే ఈ వర్ష రూప కార్యాన్ని అది మేఘం నుండే వచ్చింది కాబట్టి వర్షము మరి ఈ వర్షము అనేది నీటి రూపంలో వచ్చింది కదా మరి ఈ నీరే ఆ మేఘంలో ఉంటుంది అని మనం అనుమానం చెయ్యాలి ఉదకత్వేన ఏవ లింగేన ఉదకత్వము అంటే అది జలమే ఉంది అనేటువంటి లింగం చేత హేతు చేత ప్రతిబింబవత్వం అపి దాని ఎందు ప్రతిబింబం కూడా మనం అనుమానం చెయ్యాలి అంటే ఆ మేఘములో ఏ జలం ఉన్నదో ఆ జలమునందు ఏ ఆకాశం యొక్క ప్రతిబింబం ఉన్నదో అదే మేఘాకాశం దీనికి అనుమాన ప్రయోగం కూడా చేపట్టినాడు చూడండి విమతం జలం ఆకాశ ప్రతిబింబవత్ భవతి అర్హతే మేఘంలో ఉన్నటువంటి జలము ఆకాశ ప్రతిబింబం కలదై ఉంటుంది ఎందుకు జలత్వాత్ అది జలమే ఉన్నది కాబట్టి జలములో ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది అందువల్ల మేఘంలో ఉన్నటువంటి జలంలో కూడా ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది ఎందుకు జలత్వాత్ ఏ విధంగా అంటే ఘటగ జలవత్ ఘటంలో ఉన్నటువంటి జలములో ఏ విదంగా ఆకాశం యొక్క ప్రతిబింబం మనకు ప్రతీతి అవుతుందో విదంగా మేఘంలో ఉన్నటువంటి జలమునందు కూడా మహాకాశం యొక్క ప్రతిబింబము ఉంటుంది అని ఇది అనుమానైన మేఘాంశ రూపే జలే అవి ఆకాశ ప్రతిబింబ సద్భావ అవగమ్యతే ఇత్యర్థ మేఘాంశ రూపమైనటువంటి జలంలో కూడా ఆకాశం యొక్క ప్రతిబింబం ఉంటుంది అని ఈ అనుమానం చేత తెలియబడుతుంది నలభై ఒకటి మొదలు చూడండి సో అనుమానం ఏ హై మేఘాని విషయ జల్ హయ్ వృష్టి రూప కార్యకే హోనైతే జహా జహా వృష్టి హో తహాహా అవశ్య జలు హయే పర్వతికే నిర్జరిత పతిత్ జల బింబయుక్త పర్వతికే న్యాయ ఇది మేఘంలో జలం ఉంటుంది ఎందుకు వృష్టి రూప కార్యము కలుగుచున్నందువలన మేఘం నుండే వర్షం పడుతుంది ఆ వర్షం నీటిలో జలమే కదా ఉన్నది అందువల్ల మేఘంలో జలము ఉంటుంది ఎక్కడెక్కడ వృష్టి కలుగుతుందో అంటే వర్షం కలుగుతుందో అక్కడక్కడ అవశ్యంగా జలమే ఉంటుంది ఆ జలము మేఘం ద్వారా వచ్చింది కాబట్టి మేఘంలో కూడా జలం తప్పకుండా ఉంటుంది ఏ విధంగా పర్వతకే నీరు జరితే పచ్చితి జలబింబయుక్త పర్వతకే న్యాయ ఇప్పుడు హిమాలయాలు ఉన్నాయి అన్ని మంచు కొండలు ఉన్నాయి ఆ మంచు కొండల నుంచి నిరంతరంగా సెలయర్లు వస్తూ ఉంటాయి అలా జల ప్రవాహం వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది అక్కడ మంచు ఉన్నది ఆ మంచు నీటి యొక్క పరిణామమే కదా ఆ మంచుతో కూడినటువంటి పర్వతము నుండి ఏ విధంగా జలము ఏవైతే సెలయర్లు వస్తూ ఉంటాయో అవి పర్వతం నుండి వస్తున్నాయి కాబట్టి ఆ పర్వతము జలయుక్తంగా ఉంది అని చెప్పాలి ఇప్పుడు మనం ఆ మంచు ఏంది జలమే కదా ఆ పర్వతం జలయుక్తంగా ఉంది అదే విధంగా మేఘము కూడా తుషార రూప జలయుక్తంగా ఉన్నది అందుకని మేఘంలో కూడా జలం ఉంటుంది అని ఈ దృష్టాంతం చేత తెలుసుకోవాలి అనంటూ పండిత్ పీతాంబర్జీ అనుమానం చేసినాడు అరవై రెండో ఏవం దృష్టాంతభూతం ఆకాశ చతుష్టయం ఉత్పాద్య దాష్టాంతికే ప్రథమో కూటస్థం ఉత్పాదయతే ఈ విధంగా దృష్టాంతభూతమైనటువంటి ఆకాశంలో నాలుగు ఆకాశాలు ఉంటాయనంటూ ఇంత దగ్గర చెప్పినాడు గ్రంథకర్త అంటే ఘటాకాశం మహాకాశం గురించి ఏమి వివరం ఇవ్వలేదు ఇది ప్రసిద్ధం ఉన్నాయి అని చెప్పినాడు ఇక జలాకాశం మేఘాకాశం ఏందో వాటి గురించి చెప్పినాడు అంటే నాలుగు ఆకాశాలు చెప్పినట్లే అయింది కదా ఇప్పుడు చైతన్యంలో కూడా నాలుగు విధాలు ఉంటాయి అని అంటూ మొట్టమొదటి కూటస్థ చైతన్యాన్ని ఇప్పుడు శ్లోకం ద్వారా చెప్తున్నాడు కూటస్థము అంటే ఎవరి కనాలే దాని లక్షణం కూడా ఉంది ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకుంటే కూటస్థుని యొక్క స్వరూపం మనకు తెలియబడుతుంది అందుకని ముముక్షులు శ్లోకాన్ని కంఠస్థం చేసుకోవాలి కూటస్థుని యొక్క లక్షణం చెప్తున్నాడు అది వినండి అధిష్టానతయా దేహ ద్వయఅవచ్చన్న చేతన కూట వ్యర్వికారేణ స్థిత కూటస్థ ఉచతే దేహ ద్వయ అధిష్టానతయా అవచ్చన్న చేతన ఈ రెండు శరీరాలకు అధిష్టానమైనటువంటి ఈ రెండు శరీరాల చేత అవచ్ఛిన్నమైనటువంటి ఏ చేతనం ఉన్నదో అది కమ్మరి వాణి దగ్గర ఉన్నటువంటి ఏ ఎనుప ముద్ద ఉంటుంది కదా దానికి ఏమంటారు దాగిలి అంటారు కూటము అంటారు ఆ కూటము ఏ విధంగా నిర్వికారంగా ఉంటుందో అంటే దాని ఎందు అనేకమైనటువంటి ఎనుప వస్తువులు కులిమిలో పెట్టి బాగా కాల్చి ఎర్రగా కాల్చి ఆ దాగిరి మీద పెట్టి అనేక దెబ్బలు కొట్టి కొట్టి కొట్టి గొడ్డలి కొడవలి మొదలైనటువంటి తయారు చేస్తాడు కమ్మరివాడు అయితే ఎన్ని దెబ్బలు కొట్టినా గానీ దానిపైన ఎన్ని కొడవన్లు గొడ్డన్లు కత్తులు కటార్లు ఇదివరకు ఎన్నో పోయినాయి ఉన్నాయైనా గానీ అది నిర్వికారంగా ఉంది అది ఏ విధంగా మార్పులు చేర్పులు చలనము లేకుండా నిర్వికారంగా ఉంది అట్లే ఈ కూటస్థ చైతన్యం కూడా ఈ సూక్ష్మ శరీరంలో స్థూల శరీరంలో అనేకమైనటువంటి సంకల్పాలు వికల్పాలు కామాకార వృత్తి క్రోధాకార వృత్తి సుఖము దుఃఖము ఎన్నెన్నో అలజడులు వస్తాయి ఈ సూక్ష్మ శరీరంలో అయినా ఈ రెండు శరీరాలకు అధిష్టానమైనటువంటి కూటస్థ చైతన్యం ఎట్లా ఉండదు కమ్మరి వాణి దాగిలి నిర్వికారంగా ఉంది ఏ విధమైనటువంటి వికారాలు దాని అందు ఎన్ని అలజడుగులు చెలరైనా గానీ ఆ చైతన్యం నందు ఏ విధమైనటువంటి చలనం లేదు వికారము లేదు నిర్వికారంగా ఉంది ఏ విధంగా అంటే కమ్మరి వాణి దాగిలి వలి అదానికి కూటము అంటారు కూట వ ఆ కూట వారి నిర్వికారంగా ఉంటుండందువలన ఈ రెండు శరీరాలకు అధిష్టానమై రెండు శరీరాల చేత అవచ్చిన్న చైతన్యం ఉందో అది కూటస్థ చైతన్యము అని అంటారు అరవై అంకం చూడండి పంచీకృత अपंचीकृत भूत कार्य स्थूल सूक्ष्म अविद्या कल आधारतया वर्तमान अवच्छिन्न आत्मा कूटस्थ इुच्य पंचीकृत कार्य स्थूल शरीर अपंचीकृत भूत कार्य सूक्ष्मशर शरीर को आधारमी अं मेत अवच्छि చైతన్యం ఉన్నదో అది కూటస్థ చైతన్యం అనబడుతుంది దానికే కూటస్థుడు అని కూడా అంటారు తత్ర కూటస్థ శబ్ద ప్రవృత్వం నిమిత్తమాహా మరి చైతన్యానికి కూటస్థుడు అని నామకరణం ఎందుకు వచ్చింది కూటస్థ శబ్దం ఎందుకు ప్రవృత్తమైంది అంటే దానికి నిమిత్తం చెప్తున్నాడు కూట నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచత అని అంటు తర్వాత జీవుని గురించి చెప్తాడు ఆ విషయం రేపు నుంచి తెలుసుకుందాం హరివంత చూ సహనా సహనోనక్ సహ వీర్యం కరవా వహై తేజస్వి నవధితమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి